జర్నలిజం మాస్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆ విభాగంలో బంగారు పథకాన్ని యూనివర్సిటీ స్థాయిలో సాధించారు ఉమాకు పుస్తకాలంటే చాలా ఇష్టం స్కూల్ రేడియో పుస్తక సమీక్ష కార్యక్రమం ద్వారా ఉమా నూతక్కి ఈరోజు పొనుగోటి కృష్ణారెడ్డి రచించిన విరాట్ పుస్తకాన్ని పరిచయం చేయనున్నారు ఈ రోజు నేను విరాట్ అని ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నా యాక్చువల్ ఇది ఇది నవల కాదు ఒక పెద్ద కథ అనొచ్చు కేవలం నలభై పేజీలు ఉంటుంది అందుకని దీన్ని నవలికా లేకపోతే ఒక పెద్ద కథ అనొచ్చు దీన్ని ఆస్ట్రియన్ నావలిస్ట్ స్టీఫాన్ సైక్ అని ఆయన రాశారు తర్వాత తెలుగులోకి పోనుగోటి కృష్ణారెడ్డి గారు ట్రాన్స్లేట్ చేశారు కథ అయితే చాలా చిన్నది కేవలం నలభై పేజీల్లో ఉంటుంది కాని తర్వాత మనకి చాలా చాలా థాట్ ప్రవోకింగ్ గా ఉంటుంది చాలా రోజులు మన మనసులో ఉండిపోతుంది అనమాట దీని ఒరిజినల్ టైటిల్ వచ్చి ది ఐస్ ఆఫ్ ఫండయింగ్ బ్రదర్ దీన్ని తెలుగులో విరాట్ అని అంటే కథానాయకుడి పేరుతోటే విరాట్ అని చెప్పి ఒనుగోటి కృష్ణారెడ్డి గారు ట్రాన్స్లేట్ చేశారు ఇంకా డైరెక్ట్ గా నేను కథలోకి వెళ్తున్నాను మనిషిగా పుట్టాక వివేకం నేర్చాక అడుగడుగున సమస్యలు అన్నవి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి అది మనందరికి తెలిసింది కానీ సమస్య ఎదురైనప్పుడల్లా పారిపోతే ఏమవుతుంది ఏమవుతుందో ఒకసారి మనకి కథలోకి వెళ్తే విరాట్ కథలోకి వెళ్తే తెలుస్తుంది బుద్ధుడు భూమి మీద అవతరించడానికి ముందు జరిగిన కథ ఇది విరాట్ గొప్ప యోధుడు రాజుగారి గుడిభుజం ఉన్నట్టుండి రాజుగారి మీద అతన్ని స్వంత భావం తిరుగుబాటు చేస్తాడు ఎందుకంటే రాజుగారు చాలా కఠినంగా ఉంటాడు అంటే అసలు ఎలాంటి అప్పులు జరగకూడదు చాలా చిన్న చిన్న తప్పులు ఎవరైనా పొరపాటు చేసినా కూడా దానికి చాలా పెద్ద పెద్ద శిక్షలు ఇస్తాడు రాజుగారు అందుకని అతని వ్యవహార శైలికి అందరూ దూరం అయిపోయి చివరికి స్వంత భావం అతని మీద తిరుగుబాటు చేస్తాడు ఆ తిరుగుబాటు చేసేటప్పటికి ఒంటరిగా నిలబడిపోతాడు రాజు అందరూ అతనికి దూరం అయిపోయారు కాబట్టి ఆ టైంలో విరాట్ అతన్ని శిక్షుడిగా ఉంటాడు సైన్యాధ్యక్షుడిగా రాజుగారేమో విరాట్ సహాయం కోరుతాడు అనమాట ఇంక అర్ధరాత్రి శత్రువుల మీద దాడి చేసి అందరినీ చంపేస్తాడు విరాట్ ఒంటి చంపేస్తాడు ఇంకా రాజుగారికి నేను శత్రువులందరినీ అంత ముందు ఇంచేస్తాడని చెప్తాడు చెప్పి ఇంకా తెల్లవారు ఆ సవాలుగుట్టలోకి వెతకడానికి వెళ్తాడు అనమాట అంటే అర్ధరాత్రి కదా చేశారు బావమరిది ఒక్కడు తెలుసు రాజుగారు బావమరిది యుద్ధానికి వచ్చాడు తిరుగుబాటుకి ఇంకా ఎవరెవరు ఉన్నారు అతనికి అంటే రాజుగారి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి అన్న అసుక వెళ్ళి ఆ సవాలుగుట్టలో వెతకడానికి వెళ్తాడు వెళ్లి చూస్తే అందులో విరాట్ సొంత సోదరుడు కూడా ఉంటాడు ఇంకా చూసి స్టన్ అయిపోతాడు విరాట్ అరే ఇదేంటి తన తమ్ముడికి కూడా అంత వ్యతిరేకత ఉంది అంటే నేను అసలు మూలాలను వెతుక్కోవల్సింది అసలు కారణం ఏంటో తెలుసుకోవాల్సింది అని చెప్పని ఇంకలాగా తమ్ముడు శవం దగ్గర కూర్చొని ఏడుస్తాడు ఆ కళ్ళు తమ్ముడి శవం ఆ కళ్ళు అలా దాంట్లో ఇంకా రకరకాల ప్రశ్నలు విరాట్ కనిపించి ఇంకా ఎప్పుడు భవిష్యత్తులో కత్తి అనేది పట్టుకోను అని చెప్పి శబ్దం చేస్తాడు వెళ్లి రాజుకి చెప్తాడు నేను ఇంకా ఎప్పటికీ యుద్ధం చేయను కత్తి పట్టుకోను అని ఇంకా రాజు ఏమంటాడంటే నువ్వు చాలా గొప్ప యోధుడివి నువ్వు సరే నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను నువ్వు కత్తి పట్టుకోపోతే పట్టుకోపోయావు కనీసం నాకు ఒక న్యాయాధికారిగా అయినా ఏది మంచి ఏది చేడు నీకు తెలుసు కాబట్టి నువ్వు నాకు న్యాయాధికారిగా ఉండు అని చెప్పి న్యాయాధికారిగా నియమిస్తాడు ఇంక అక్కడ నుంచి విరాట్ ఏ రోల్ చేసినా అట్లా ఓన్ చేసేసుకొని ఇంక చేయాలని అనుకుంటాడు కదా ఇంకా న్యాయాధికారిగా మంచి పేరు తెచ్చుకుంటాడు ఒక రోజు ఒక యువకుడిని పట్టి సైనికులు తీసుకొస్తారు అతనితో తప్పు అని చెప్పని ఇంకా ఇతను మొత్తం అంత విచారణ చేసిన తర్వాత అతనికి ఒక నెల రోజులు కఠిన కారాగారి శిక్ష అంటే ఒక చీకటి గుహలో ఉండాలి ఒక నెల రోజులు శిక్ష అని చెప్పని వేస్తాడు వేస్తే ఇంకా అబ్బాయి వెళ్తూ వెళ్తూ గొలుసులు కట్టేస్తే వెళ్తూ వెళ్తూ అసలు నీకు నిజమేంటో నీకు ఎలా తెలుస్తుంది ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళ మాటలు నమ్మి నాకు శిక్ష వేస్తావు ను నేను నాకు కరెక్ట్ అనిపించింది నేను చేశాను నువ్వేమో ఎవరో చెప్పిన మాటలు నేను చేసిన తప్పు అని చెప్పి నాకు శిక్ష వేశావు నేను నా మీద ఆరోపణ చేసిన వాళ్ళని నీ తీర్పుని నేను ద్వేషిస్తున్నాను అని చెప్పి గట్టిగా అరిచి వెళ్లిపోతాడు ఇంకక్కడ్ంచి ఇతన్లో మళ్ళీ అంతర్మదనం మొదలవుతుంది ఇంకా ఆ అబ్బాయికి నేను ఏమన్నా పొరపాటున శిక్ష వేసానా సో నేనే ఆ శిక్షను నేను కొన్నాళ్ళు అనుభవించి చూస్తాను అని చెప్పి వెళ్ళి ఆ గుహలో తిని నెల రోజులు ఉంటాడు అనమాట ఇంకక్కడ నుంచి ఆ నేను ఇంకా అసలు న్యాయాధికారిగా కూడా ఉండలేను అని చెప్పి మళ్లీ రాజు దగ్గరికి నేను న్యాయాధికారిగా ఉండలేను అని సరే రాజ్ అంటాడు ఓకే నువ్వు తీర్పు ఇవ్వద్ది ఎవరికి నువ్వు కానీ సలహా అయితే ఇవ్వగలుగుతావు కదా ఏది మంచి ఏది చేయడం అని సలహా అయితే ఇవ్వగలుగుతావు కదా నువ్వు నుంచి సలహాదారుగా కొత్త జీవితం స్టార్ట్ చెయ్యి అని చెప్పని మళ్ళీ సలహాదారుగా నియమిస్తాడు ఇంకా మళ్ళా అందులో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు అయితే ఒక రోజు బానిసల్ని విడుదల చేయాల్సిన సమయం వస్తుంది ఆ రాజ్యంలో ఇంక బానిసల్ని విడుదల చేయాలి అని చెప్పి ఒక చట్టం వస్తుంది వచ్చినప్పుడు ఇంక బానిసలందరినీ ఇంక విడుదల చేసేటప్పుడు విరాట్ కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న ఇస్తారు ఇప్పటి నుంచో నడుస్తోంది ఇది ఒక సిస్టమ్ నడుస్తోంది కష్టపడే వాళ్ళు కొంతమంది వాళ్ళకి జీతం ఇచ్చేవాళ్ళు కొంతమంది అట్లాగా ఒకటి నడుస్తుంది నడిచినప్పుడు నువ్వు ఇంకా కంప్లీట్ గా పని చేసే వాళ్ళందరినీ దీన్ని ఈ వ్యవస్థని నువ్వు నిర్మూలించేస్తే ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళ చేత చేయించుకున్నావు కదా దీనికి ఆల్టర్నేటివ్ నువ్వేం చూపిస్తావు అని చెప్పని ప్రశ్నిస్తాడు ఇప్పుడు ప్రశ్నించినప్పుడు ఇతను మళ్ళీ దానికి సమాధానం వెతకడు ఆ వ్యవస్థని నిర్మూలిస్తే దానికి ఆ ఆల్టర్నేటివ్ ఏదో ఉంది అని చెప్పని అది చెప్పకుండా ఇంకా కొడుకు ప్రశ్న వేయగానే కరెక్టే కదా నేను ఇన్నాళ్ళు నేను బాన్సులు చేతి నేను చేయించుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళని ఆ వ్యవస్థను నేను రూపుమాపేస్తాను అని చెప్పి ఇంకా మళ్ళీ అంతర్మదనం తోటి ఇంకా నేను ఈ మనుషుల మధ్యలో నేను ఉండలేను అని చెప్పి అడవిలోకి వెళ్లిపోయి ఒక సాధువుగా మళ్ళా కొత్త జీవితం మొదలు పెడతాడు ఇంకా పక్షులతో జంతువులతోటి హ్యాపీగా ఉంటాడు ఇంకా ఎవరైనా ఆ అడవిలోకి ఎవరైనా వస్తే వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉంటాడు సో ఇతని జీవితం నచ్చి ఒక సామాన్యుడు అనమాట వ్యక్తి ఏం చేస్తాడంటే భార్యని పిల్లల్ని అందరిని వదిలిపెట్టేసి మళ్ళీ విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ శిష్యుడిగా ఉండిపోతాడు ఇక్కడ ఆ శిష్యుడిగా ఎవరైతే విరాట్ దగ్గర ఉన్నారో ఆ శిష్యుడి కుటుంబం అంతా ఇంకా ఆకలితో అల్లాడిపోతుంది ఎందుకంటే పని పాటు ఏమి చేయకుండా ఇంటి కుటుంబ పెద్ద సాధువు దగ్గరికి శిష్యుడిగా వాళ్ళ బతుకెట్లా వాళ్ళు ఎలా గడవాలి ఆకలితోటి పిల్లలు చనిపోతారు అనమాట చనిపోయినప్పుడు భార్య భర్తను వెతుకుంటూ అడవి వచ్చి మళ్ళా విరాట్ ని క్వశ్చన్ చేస్తుంది నీకు బానే ఉంది నువ్వు హ్యాపీగా నువ్వు అన్ని వదులుకొని నువ్వు అడవిలో ఉన్నావు కానీ నీ శిష్యులు అంటూ వీళ్ళొచ్చి వీళ్ళు భార్య పిల్లల్ని వదిలిపెట్టి కుటుంబం కడిపించకపోతే మా జీవితాలు ఎలా వెళ్తాయి ఈ రోజు నా పిల్లలు చనిపోయారంటే కారణం నువ్వే కదా అని క్వశ్చన్ చేస్తుంది మళ్ళీ విరాట్ అక్కడి నుంచి పారిపోతాడు పారిపోయి రాజు దగ్గరికి వచ్చి కుక్కలు కాపులా దారుడతాడు అప్పటికే విరాట్ పెద్దవాడు అయిపోతాడు అయిపోయి ఇంకా చనిపోతాడు చనిపోతే కుక్కలు ఒక రెండు రోజులు ఏడుస్తాయి ఇంకా తర్వాత ఇంకా అవి కూడా మర్చిపోయి వాటికి డైలీ లైఫ్ లో అవి వెళ్ళిపోతాయి చనిపోయే రోజుకి అతను విరాట్ అని గాని ఒకప్పుడు రాజుకి చాలా హెల్ప్ చేసిన సైన్యాధికారి అని గాని ఆ తర్వాత గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చిన న్యాయాధికారి అని గాని ఆ తర్వాత ఎన్నో విషయాల్లో రాజుకి సలహాలు ఇచ్చిన సలహాదారుడు అని గాని ఒకళ్ళు కూడా గుర్తించుకోరు అతన్ని అతను అసలు విరాట్ అనే ఎగ్దింపు లేకుండా ఒక అనామకుడిగా అతను చనిపోతాడు అనమాట ప్పుడు రచయిత మనకి చెప్తాడు ఇలా విరాట్ జీవితంలో ఎన్నో జటిలమైన ప్రశ్నలు ధర్మ సంకటాలు ఏది మంచి ఏది చెడు ఏది సత్యం ఏది అసత్యం ఈ మీమాంస అతన్ని విరాట్ని లైఫ్ అంతా వెంటాడుతూనే ఉంటుంది తమ్ముడు చనిపోయినప్పుడు ఆ అతను తమ్ముడు తప్పు చేశాడు కాబట్టి రాజును ఎదిరించాడు కాబట్టి నేను నా పాత్ర నేను చేశాను అన్న ఆన్సర్ చెప్పుకున్నా లేకపోతే న్యాయాధికారిగా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను తీర్పిచ్చాను అని అతను ధైర్యంగా చెప్పగలిగిన ఒక రోజులోంచి ఇంకో రోజుల్లోకి ఆఖరికి చివరికి అతని జీవితంలో పారిపోవలసిన అవసరం ఉండేది కాదు అంటే ఈ సృష్టిలో ఏది అప్సల్యూట్ ట్రూత్ కాదు కదా అన్ని సాపేక్షికంగానే ఉంటాయి రిలేటివ్ గా ఉంటాయి దానితో మరొకటి ముడిపడి ఉంటాయి సమస్య ఎదురెళ్ళినప్పుడల్లా విరా తప్పుంటు పోయాడు అంత అమేమైన శక్తియుక్తులు అతనికి ఉన్నాయి బుద్ధి కుశులతో ఉంది ఇన్ని ఉన్నా కూడా చివరికి అనామకుడిగా సమాజానికి చనిపోయే రోజు అతను సమాజానికి ఏమన్నా చేస్తాడా అంటే ఏమి చేసినా గుర్తింపు లేకుండా చనిపోయాడు కారణం ఏంటంటే విరాట్ తన వల్ల తన చర్యల వల్ల ఎవ్వరూ ఎలాంటి బాధకి గురి అనుకున్నాడు కానీ అతను కొత్త జీవితం ప్రారంభించిన ప్రతిసారి అక్కడ కర్తవ్య నిర్వహణ వల్ల ఎవరో ఒకళ్ళు బాధకు అంటే ఇప్పుడు మనకి మంచి అనిపించింది ఎదుటి వాళ్ళకి చెడు లేకపోతే ఎదుటి వాళ్ళకి చెయ్యడం మనకి చాలా మంచి అనిపించవచ్చు ఎదుటి వాళ్ళకి మంచి అనిపించింది మనకి చెడు అనిపించొచ్చు ఈ రిలేటివ్ గా ఉన్న దాన్ని అతను జస్టిఫై చేసుకోలేకపోవడం వల్ల ప్రశ్న ఎదురైన ప్రతిసారి అతను పరిగెత్తడం వల్ల చివరికి ఏమీ కాకుండా పోయాడు అని రచయిత అంటే అంతర్ధానం అదని మొత్తం కథ మొత్తం మీద అంతర్ధానం అది ఒకరికి ఏదో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని పని వదిలేయడం అలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడంలోనే మనం ఆనందం వెతుకోవాలని అనుకోవడం అలా చివరికి మనల్ని మనమే కోల్పోవడం అన్నది ఉండకూడదు అని చెప్పని రచయిత ఏమంటాడంటే విరాట్ అందర్నీ ఒప్పించాలి అని అనుకున్నాడు అందర్నీ కన్విన్స్ చేయాలి అనుకున్నాడు కానీ నిజం చెప్పాలంటే విరాట్ కి తన మీద తనకి దయ లేదు తనల్ని హింసించుకుంటూనే ఉన్నాడు ప్రతిసారి తన మీద తనకి ఎలాంటి ప్రేమ లేదు ఏ వ్యక్తైనా ముందు తనని తను ప్రేమించుకోవాలి తను చేసే పనిని ప్రేమించుకోవాలి తనని తను నమ్మాలి అలా నమ్మకపోతే గనక చివరికి విరాట్ లాగే అవుతారు అని చెప్పని అవుతాడనమాట రచయిత మొనుగోటి కృష్ణారెడ్డి గారి ట్రాన్స్లేషన్ ఎంత బాగుంటుందంటే కృష్ణారెడ్డి గారు చెప్తారు ఎప్పుడో ఒకసారి ఆ పుస్తకం చదివి ఆ దాన్ని అలా చాలా రోజులు ఆయన అలా వెంటాడి వెంటాడి వెంటాడి చివరికి ఆ పుస్తకం ఆయనకెక్కి ఎక్కడ దొరకదు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చదువుతారు ఆయన తర్వాత ఆ బుక్ దొరక్క మళ్లీ తర్వాత ఎప్పుడు అబిట్ సెంటర్ లో ఒకసారి ఓల్డ్ బుక్స్ దగ్గర ఒక చోట దొరికితే ఒక సంకలనంలో దొరికితే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా తెచ్చుకొని ఆయన దాని మీద ఉన్న ఆసక్తి కొద్ది ఆయన ట్రాన్స్లేట్ చేశాను అని చెప్పని చెప్తారు ఈ స్టెఫాన్ సాయి కూడా చాలా అంటే ఆయనలో ఉన్న అంతర్మదనమే విరాట్ కథలాగా వచ్చింది అని చెప్పని చాలా మంది అనుకుంటారు ఆయన నైన్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఇండియా కూడా వస్తారు ఆయన ఇండియా ఇండియన్ సంస్కృతి మీద ఆయనకు చాలా ఇష్టం ఉండేది ఆయనలో ఉండే సంఘర్షణ విలువల పట్ల మనుషుల సంబంధాల పట్ల విలువల పట్ల వీటి మీద ఉండే సంఘర్షణ ఒక రకంగా విరాట్ సైకే విరాట్ అని చెప్పని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే ఆ సంఘర్షంతో ఫార్టీ టూ లో ఆయన వైఫ్ తో కలిపి సూసైడ్ చేసుకున్నారు ఆయన ఆ సంఘర్షంలో బయటకి రాలేక కథల రూపంలో ఆయన సంఘర్షణ ఎంత అక్షరీకరించడా కూడా ఆ సంఘర్షణ పోకే చివరికి సూసైడ్ చేసుకున్నారు విరాట్ మనకి అల్టిమేట్ గా విరాట్ ఏం చెప్తుంది అంటే మనం తెలిసి తప్పు చేయకూడదు ఎప్పుడు కూడా కానీ మనం చేసిన దాన్ని ఎవరైనా తప్పు చెప్పని వేలెత్తి చూపినప్పుడు మనంలో అంతర్పతనం కచ్చితంగా కలుగుతుంది గాని ఆ మంచి చెడుని నిర్వచించుకోవడం అంటే మనం నిజంగా తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి ఇది ఉండకూడదు సంస్యం ఉండకూడదు అట్ ద సేమ్ టైం మనం మన రోల్ ప్లే చేసినప్పుడు మనం తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే కూడా కూడా మనం పెంచుకోవాలి అని విరాట్ పుస్తకం చదివాక మనకు అర్థమవుతుంది ఇప్పటి వరకు మీరు ఉమానూతక్కి పరిచయం చేసిన పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులోకి అనువదించిన విరాట్ పుస్తక పరిచయాన్ని విన్నారు